అందరికి ప్రైజ్ లోడ్ యేసుకేసునామంలో మీ అందరికీ వందనాలు ఈమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికి ముఖ్యంగా దేవునికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు అట్లాగే దేవుడు మేము పొందునక మనం ఇంకెవరైతే రాలేకపోతుందో వాళ్ళందరినీ దేవుడు రప్పించుగాక వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లోడ్ షాటింగ్ పాలన చేసుకుందాం సో అతను దేవా గొప్పదేందా చేసిన మేము కూడుకున్నాం విషయా వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించి మాట్లాడే రాజా కాస్ట్ వస్తుంది సృష్టి కడతానికి వందనాలు విశ్వ నిను పోలిగా మేము నిను నిన్ను మాదిరిగా మేము నడుచుకోవాలి ఇసుకోవా తగ్గించుకొని నడుచుకున్న లాగా మీరే మాకు సాయం చేయండి నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ వేసిపోగా తగ్గించుకుని నడవాలా ఇసుకోవాలని నడవాలా మీరే సాయం చేస్తే విడుదల ఇచ్చేయండి ఎస్ అండి గర్వంగా కోపం ఉండడానికి వీలు లేదు తొందరపాటు మాకు ఉండడానికి వీలు లేదు మీరే మాకు సాయం చేస్తే విడుదల ఇచ్చేయండి ఉచి వాళ్ళ సేవలల్లో వాళ్ళ పనులలో మీరు తోడుగా ఉండండి కాసు తీర్చండి ఉప్పందా చేస్తాం దాన్ని ఏదైతే నశించు పుత్తరూ వాళ్ళ శోద మీరే మాకు సాయం తెచ్చండి ఈ యొక్క మీటింగ్ మీ మైం పొంది కాశాలు దిప్పొచ్చుకోమని తండ్రి అమ్మాయి సరే మా మధ్యలో ప్రియాంక సార్ పాట పాడతారు అందరికి ప్రైజ్ పశువుల పాకాల మరి అమ్మా గర్బులా పాకాల మరి అమ్మా గర్బుయేసు జన్మించే ఊరన్నోసన్న ప్రభుయేసూ జన్మించే ఊరన్ను ఏ సన్న పాపుల కొరకైవచ్చను రోరన్ను ఈ సన్న పశువుల పాకాల మరి అమ్మా గర్బార ప్రభుయేసూ జన్మించే ఊరన్ను ఏ పాపుల కొరకై వచ్చను రోరన్ను ఐదు రొట్టెలు రెండు చెప్పలు ఐదు వేల మందికి పంచెను రూ ఐదు రొట్టెలు రెండు చెప్పలు ఐదు వేల మందికి పంచెను పాపుల కొరకై వచ్చెను రూ రెన్నో పాపుల కొరకై వచ్చెను రూ రెన్నో ఈ సన్న పశువులా పాకాల ప్రభుయేసు జన్మించే ఊరన్న సన్నా కుంటలు గుడ్డలు చెవిటలు మూగలు కుంటలు గుడ్డలు చెవిటలు మూగలు స్వస్తతను ఇచ్చను రోరన్ను ఈ సన్న స్వస్థతను ఇచ్చను రోరన్ను ఏ సన్న పశువుల పాకలో మరి అమ్మా గర్బాన ప్రభుయేసు జన్మించే రన్ను ఈ సచినులను లేపినాడు గాలి తుఫానా పినాడు సచినోళ్లను లెపినాడు గాలి తుఫానాపినాడు నీటి మీద నడిచను రో రన్నోసన్న నీటి మీద నడిచను రో రన్నోసన్న పశువులా పాకాల మరి అమ్మ గర్బనా పశువులా పాకాల మరి అమ్మ గర్బనం జన్మించే ఓరన్నో ఏసన్న ప్రభుయేసూ జన్మించే ఓరన్నో ఏ సన్న పాపుల కొరకై వాచ్చేను రోరన్నో ఏ సన్నా ప్రైజ్లాడ అందరికి మే సు వదిహేను ఎనిమిదో వచ్చినాము ఒక నిమిషం అయితే ప్రాజెక్ట్ చేసుకొని స్టార్ట్ చేద్దాము అది మనం అంత ప్రాధాన్య తీసుకుందాం ఈ టాపిక్ ఏందంటే దేవుడు మన దగ్గరే ఉన్నాము అని అనుకుంటాం కానీ మన హృదయం ఎంతో దూరంగా ఉంటదనమాట సో మనం చూసుకోబోయే టాపిక్ అదే సో అందులో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనం ఎట్లా జీవించాలా ఈ లోకంలో ఎట్లా నడవాలా ప్రతిదీ పరిశుద్ధ దేవుడు మనకి గైడెన్స్ ఇస్తా ఉంటాడు సో అదే విధంగా మనము ఆయన చెప్పే విధానం ఏంటిదో దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళ్దాము వాయిస్ క్లియర్ గా ఉందా బ్రదర్ పరిశుద్ధుడ మోహన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారి వందనాలు ప్రభు జీవం కలిగిన దైవానికి వందనాలు తండ్రి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు వేసేయ్యా తండ్రి దేవ వేసేయ పొద్దు నుంచి వరకు ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో కాల్చినారు కాపాడినరు తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి కనీస ఇలాంటి ధన్యత ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు నాయన కనీయేసా మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందలాండి దేవాయస్సు ప్రభ ఎంతో మంది ప్రభ యొక్క సువాత ప్రకటన చేయాలనుకుంటారు కానీ ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా చేయలేకపోయినారు ప్రభా ఎందుకంటే ప్రభా సరి అనే లేదు ప్రభా కాబట్టి ప్రభ మీ యొక్క సత్యాన్ని మాకు బయలుపరిచి మరి సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రభ మేము తువాత ప్రకటన యొక్క వాక్యానికి మేము లోబడి నార్చుకోవాలంటే ప్రభా మరి నీ యొక్క పరిశుధాత్మ చెత మాకు నడిపింపు దయచేది తండ్రి అదే రీతిగా తండ్రి నాకున్న సొంత తలుపులు అన్నింటినీ గద్దించండి కొట్టివ్వండి ప్రభా తండ్రి దేవాయస్సు ప్రభా నీ యొక్క తలుపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభ సహాయపడమని ప్రార్థన తండ్రి అదే రీతిగా తండ్రి నా ప్రవక్తన కూడా ప్రభా నీ యొక్క అధికారానికి నేను లోబడి నడుచుకుంటాను ప్రభ సహాయపడమని ప్రార్థన ఇచ్చా దేవా నీవే వాక్యం చూస్తా మాతో మాట్లాడే మారు దాన్ని చది తండ్రి దేవాయసు ప్రభా అనేకులకు మేము సాక్ష్యంగా నిలబడాల ప్రభా నీ నామానికి మేము మహిమ తెచ్చవరిలాగా జీవించకు సాయపడమని ప్రార్థిస్తుండీ నీ యొక్క పరిశుద్ధాత్మజత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆ మ్యాన్ మాథ్యూ చాప్టర్ ఎయిత్ వర్స్ సో ఈ వాక్యం ఏమని ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అని అంటున్నా దేవుడు అంటే ఈ లోకం ఎట్లా ఉందంటే దేవుడు ఉన్నాడు కదా అని ఆయన స్తున్నారు ఆరాధిస్తున్నారు ఎవ్రీ టైం సండే కను పరిగెత్తుతారు ఆయన చెప్పిన కమాండ్స్ ఎవ్వరు కూడా పాటించట్లేరు యాక్చువల్లీ పాత మనకు టెన్ కమాంట్స్ ఇచ్చినారు కానీ ఇక్కడికి దేవుడు ఏం చేసిన ఆ టెన్ కమాండ్స్ ని ఎవరు పాటించట్లేదు చెప్పి దేవుడు ఏం చేసిన ఆ టెన్ ని తీసేసి మనకి టూ కమాండ్స్ ఇచ్చింది ఆ టూ కమాండ్స్ ఏంటంటే పూర్ణ మనసుతోటి పూర్ణ ఆత్మతోటి పూర్ణ వివేకంతో ఆయన స్తు ఆరాధించాలి అంటే పూర్ణ బలముతోటి కబటి అని స్థుతించి ఆరాధించాలి ఇది ఒకటి నెక్స్ట్ ఏంటంటే నిన్ను వల్ల నీ కదా ఇవన్నీ దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కానీ ఈ కాలంలో ఇప్పుడు మనం చూసుకున్న సమయంలో కానీ ఎవ్వరూ అవి చేయలేకపోతున్నారు ఎందుకంటే మీరు అనుకుంటున్న మనం అందరం అనుకోవచ్చు ఆ ప్రతిదిన ప్రార్థన చేస్తున్నాం కదా స్టింగ్ ప్రేలు చేస్తున్నాం కదా బైబిల్ ధ్యానిస్తున్నాం కదా అన్ని చేస్తున్నాం కదా దేవుడు మనం మొర వింటాడు మనం చెప్పింది వింటాడు కదా అని మన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి కానీ ఇక్కడ వాక్యంలో ఏం చదివిస్తుంది అంటే వాళ్ళంట ఎంతో స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు అని చేసారు కానీ హృదయం ఏ పాటిది కదా వాళ్ళు చూసే హృదయము ఎట్లా ఉందంటే అందరు పైన రూపాన్ని లక్ష్య కానీ ఇన్నర్ వే ఎవరిని చూడలేకపోతున్నారు కానీ దేవుడు ఏమన్నాడంటే మీరు పాయిన రూపం కథ చూడాల్సింది ఇన్నర్ హార్ట్ ని చూడాలి అని చెప్పింది కదా దేవుడు సో ఇన్నర్ హార్ట్ ని చూడాలంటే మరి నువ్వు ఏ విధంగా చూస్తున్నావు ఎవరిని నువ్వు ఎలా గుర్తుపడుతున్నావు మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా అందుకే దేవుడు ఏమంటాడంటే ఆ ప్రేమించే ప్రతిదాన్ని ఏదైతే నువ్వు అది ఒక విగ్రహం అని కదా ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని నువ్వు ఆరాధిస్తే అనేకులకు నువ్వు నీతిని సత్యని ప్రకటన చేస్తావు అనేకులకు నువ్వు నీతిని సత్యని ప్రకటింపజేస్తావన్నమాట అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ఆ ఈ ప్రజలంట తమ పెదవులతో నన్ను అంటే దేవుని గనపరుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అని దేవుడు అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు వాళ్ళని ఇజ్రాయల్స్ ప్రజలు ఉన్నారు కదా ఇప్పుడు మోస కోసం చూసుకుందాం అక్కడ మోస టెన్కమట్స్ ఆ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం చేసినారు ఆ టెన్ కమన్స్ దగ్గరికి ఎల్లి దేవుడి యొక్క వాగ్దానాలు ఆయన తీసుకు వచ్చే లోపు వాళ్ళ మనసు ఎట్లా ఉంది ఎంతో దూరంగా ఉంది దేవునికి ఇజ్రాయల్స్ ప్రజలు ఆ విధంగా చేస్తున్నారు ఆ దేవుని యొక్క ఉండి దేవుని స్థుతించి ఆరాధించాల్సింది పోయి వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ హృదయం విగ్రహాలను తెచ్చుకొని పెట్టుకున్నారు ఐడియల్ వర్షిప్స్ సో వాళ్ళు ఏ విధంగా అయితే ఐడియల్ వర్షిప్ తెచ్చుకొని పెట్టుకున్నారో వాళ్ళ హృదయాలను ఏమైపోయినా దూరం అయిపోయినాయి దేవునికి అంటే ఇంకా దేవునికి ప్రజల మధ్య ఇంకేం లేదా ఎందుకు దేవుడు ఏమన్నా అంటే నువ్వు ఏదైతే ఎక్కువగా ఇష్టపడతావో అది నీ హృదయం విగ్రహమే ఇప్పుడు చెప్పండి ఆ మీరు దేవుణ్ణి పెదవులతోటి స్తున్నారు గనపరుస్తున్నారు ఆరాధిస్తున్నారు కదా మళ్ళీ హృదయం దూరం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది కదా నీ ఆయన ఏమన్నా కంప్లీట్ హార్టెడ్ గా స్తుంచమన్నట్టు కంప్లీట్ సోల్ గా అంటే ఆ స్పీడట్ గా స్తుంచమన్నట్టు మైన్తో సోల్ తో ఇంకా కదా ఆ సెంత్ ఇవన్నీతో ఆయన్ని కంప్లీట్ హార్టెడ్ గా చేయమంటున్నాడు పూర్ణ హృదయంతో చేయమంటున్నాడు పూర్ణ ఆత్మతో చేయమంటున్నాడు కానీ పూర్ణ హృదయం పూర్ణ ఆత్మ ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే దేవుని అందు భయభక్తి కలిగి జీవితం ఉంటుందో ఆయన చూస్తున్నాడన్న భయం మనకు పుట్టినప్పుడే మనకి అనిపిస్తుంది అమ్మో నాకు దేవు నాకు చూస్తున్నాడు కదా నేనే తప్పిదం చేస్తున్నాను నేను పెద్దలతో ఆరాధిస్తున్నానా ఆయన ఏ విధంగా స్తుస్తున్నాను నేను అని ఆ తలంపు వస్తుంది అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది నిజమే నా దేవుడిని చూస్తూ నేను కంప్లీట్ హార్ట్ గా నిజించాను నేను ఇప్పటికే చెప్తున్నాను కదా నా ప్రార్థనలో నేను ఒంటరిగా ప్రార్థన చేసిన ప్రతిసారి ఫస్ట్ నేను ప్రార్థన చేసేది దేవుని సరిగ్గా ఎప్పుడైనా నా పర్సనల్ ప్రే లో చేస్తా దేవాణ్ణి కంప్లీట్ హార్టెడ్ గా నేను నేను స్తుంచాలా ఫస్ట్ అది చేస్తా ఆ వర్డ్ ని ఆ మెమరీ వర్డ్స్ ని తీసి నేను అది చదివి నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఆ నేను ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా దేవ ఇంతగా నేను స్తుస్తున్నా ఆ రోజు సంబంధించి మా హృదయం ఏ పాటిదో మాకు తెలీదు అయినా ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తూ కరెక్టే దేవుని అంత భయభక్తి కలిగే జీవితం పెట్టే నువ్వు ప్రార్థన చేస్తుంటావు కానీ నీ హృదయం ఎక్కడెక్కడనో పరిగెత్తుతా ఉంటుంది ఈవెన్ మీరు చూడండి మీరు ఎప్పుడైనా ఇది చాలా మందికి అనుభవం రావచ్చు నాకు తెలిసి ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తూ కరెక్టే ఆ ప్రార్థన స్థిరంగా ఒక పర్సన్ కోసం నువ్వు చేస్తున్నావు అంటే ఆ టైంలో నీ మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది ఆ వ్యక్తి పనే కానీ కంప్లీట్ హార్టెడ్ గా ఎప్పుడు స్తుస్తావు ఆయన గనపరిచినప్పుడే ఆయన నేను ఎట్లా అంటే కృతజ్ఞతతో చెల్లించినప్పుడే మీరు ఒక్కసారి ఈ అనుభవం మీరు అందరు పొందే ఉండొచ్చు ఎందుకంటే మీకు అర్థమైపోతుంది నేను ప్రార్థన చేస్తుంది ఒకటితే అది ఇంకొకటి జరుగుతుంది ఏందని కదా ఎందుకంటే చూడండి మనం పర్సనల్ గా ఇతరుల కోసం ప్రార్థన చేయడం అది వేరు కానీ నువ్వు దేవునికి సమయం ఇచ్చే ప్రార్థన చేసేది అది వేరు నిరుదయం తోటి నువ్వు ఆయన స్తుతించాలి ఆరాధించాలంటే ఫస్ట్ మనం ఆయనకు థాక్స్ గివింగ్ ఇస్తాం నేను ఇట్లా చాలా నాకు అనిపించేది ఎందుకంటే ఆత్మతో ఆయన ఆత్మతో స్థుతిస్తేనే అప్పుడు మన వృద్ధి మనకి అత్తుకొని ఉంటది మనము పెదువులతో స్తుంచినంత మటుకు ఎట్లుంటది అంటే ఆ టైం అయిపోతుంది కదా నీకు పరిగెత్తాలా నేను నాకు టైం అయిపోతుంది నేను ఇటు రావాలా ఇట్లానే ఆలోచనలు ఉంటాయి కానీ నీ హృదయం ఎంతో దూరంగా ఉండిపోతుంది నువ్వు ప్రార్థన చేస్తూ బానే ఉంటుంది వాక్యము చెప్తా బా అంత పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకుంటాం కానీ మనం అక్కడే పడిపోతుంటాం ఎందుకంటే నీ మనసుతో స్థిరంగా లేదు ఎవరిదే గాని ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మనసు స్థిరంగా ఉండేది ఎందుకంటే నువ్వు ఆలోచించేది ఒకటైతే చేసే పని ఒకటి అట్లా ఎందుకంటే అక్కడ తెలిసిపోతుంది నీ హృదయం ఏ పాటిదే మన హృదయం ఏ పాటిదని ఎందుకంటే దేవుడు ఎట్లంటే మనకంటే ముందే ఆయనకు అన్నీ తెలుసు కదా సృష్టికర్త మనసు స్థుతించ ఏమంటారు ఆయనని మనం స్తుతిస్తుంటే మా ఆరాధిస్తాం కాబట్టి ఆయన హస్తములతో ఫస్ట్ ఆయన చేతులతో క్రియేట్ చేసింది మనల్ని కాబట్టి మనల్ని క్రియేట్ చేసిన దేవుడు ఆయనకి తెలుస్తావు అన్ని ఎవ్రీథింగ్ హీ నోస్ కదా అందుకే నువ్వు హృదయంతో ప్రార్థన చేస్తున్నావా కంప్లీట్ హార్టెడ్ గా నువ్వు ఆయన స్తున్నావా మీరే ఆలోచన చేయండి ఒకసారి కంప్లీట్ హార్టెడ్ గా స్తుంచినప్పుడు మనకి ఎట్లుంటది తెలుసా ఒకలాంటి సంతోషం ఉంటది నేను ఇది అనుభవం పొందిన ఒకలాంటి సంతోషము ఆ సంతోషము ఆ నీకు చెప్తున్నది ఎంత బాధ ఉండని నిరుద్యంలా నీకు అది ఉంటది నాకు అప్పుడు అనిపించింది ప్రభా నిజమి ప్రభా నీ సన్నిధిలో ఆ ఎర్లీ మార్నింగ్ లేసి ఆయన ఆరాధించినప్పుడు నాకు అనిపిస్తుంటది అబ్బాయి ఎంత సంతోషం అనిపిస్తుంది ఈ రోజు నాకని ఎందుకంటే ఆయన ఆత్మ ఫస్ట్ మనం పొందుకోవాలా అప్పుడు నీ కంప్లీట్ హార్టెడ్ మార్నింగ్ అవర్స్ ఉంటది ఎట్లా తెలుసా అప్పుడు నువ్వు లెవగానే దేవుని స్తుంటుంటావు కదా ఒక టైం నువ్వు పెట్టుకుంటావు ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు చేసుకుంటావు ఆ టైం కంప్లీట్ హార్ట్ చేస్తావు ఎప్పుడు నీ టైం దాటిపోతున్నా అప్పుడు మళ్ళీ మైండ్ చేంజ్ చేస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ నువ్వు నీ హృదయం తిరిగి వచ్చేస్తుంది మళ్ళా ఉల్టా అందుకే చెప్తుంది కదా దేవుడు నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావా ఎట్లా ఆరాధిస్తున్నావా ప్రతి హృదయ రహస్యలు ఎదిగిన దేవుడు కాబట్టి మనం గ్రహించుకోవాలా అందుకే కంప్లీట్ గా సోల్ గాని స్తించాలా కంప్లీట్ హార్టెడ్ గాని స్తా కంప్లీట్ మైండెడ్ గాని స్థుతించాలి ఎందుకని మన తలంపులు మన సమస్తం అంతా వేరుగానే ఉంటది కాబట్టి అందుకే మన హృదయం ఆయన హత్తుకుని ఉండాలా అప్పుడే నువ్వు దుష్టును ఎదిరించగలుగుతావు కదా లాస్ట్ మనం చూసుకున్నాము జేమ్స్ చాప్టర్ ఫోర్త్ అందులో ఎయిత్ వర్స్ లో మనం చూసుకున్నాము కాబట్టి దేవునికి లో దేవునికి కాబట్టి దేవునికి లోబడీ అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను నేను లాస్ట్ టైం హాఫ్ చెప్ వదిలేసినా హాఫ్ ఇంకా కంటిన్యూషన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను సో ఇక్కడ ఏందంటే నువ్వు అపవాదిని ఎదిరించాలంటే నీరుదయంలో అన్ని తెచ్చుకొని పెట్టుకుంటే నువ్వు ఎట్లా నిర్ణయిస్తూ ఎట్లా ఆ నువ్వు ఎట్లా చేసినా నువ్వు దృష్టిని వెళ్ళగొట్టాలి అని అనుకుంటున్నావు నీరుదయం లో అన్ని ఉన్నాక నువ్వు దుష్టుని వెళ్ళగొడితే పోడు ఎందుకంటే ఆయనకి ఇంకా పవర్ వస్తుంది మనమే ఇస్తున్నాం అట్లా యాక్చువల్లీ దృష్టి మీద మనం విజయం పొందాల్సింది పోయి ఆ మనం ఎట్లా ఛాన్స్ ఇస్తున్నాం అంటే బట్టి అందుకే మన ఫస్ట్ ప్రార్థన ఎట్లు ఉండాలంటే ఆయన ఆత్మతో మనం నింపబడాల ఎర్లీ మార్నింగ్ చేసే ప్రార్థనలు ఫస్ట్ ఆయన ఆత్మక్షేత మనం నింపబడలా ఆయన అడగల మనం లేవా ఈ దినంలో ఈ పని చేస్తున్నాము ఈ వర్క్ చేసే వెళ్తున్నాము వస్తున్నాము ఎందుకంటే ఫిజికల్ వర్క్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఈ లోకంలా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ ఎట్లంటే రెండిట్లు ఉన్నాము అక్కడ ఆత్మలు జీవించాలా ఫిజికల్ గా కూడా నువ్వు అన్ని తెలుసుకోవాలా ఎందుకంటే ఫిజికల్ లైఫ్ నీకు నీ లైఫ్ ఉన్నంత వరకు నువ్వు చూసుకోవాలి కదా ఫ్యామిలీని నీ పిల్లల్ని నీ ఎడ్యుకేషన్ని నీ యొక్క జాబ్ ని ఆ ఇంటికి రేగట్టుకోవాలన్నా తినాలన్నా ఏది చేయాలన్నా అది కూడా ఇంపార్టెంటే నీకు ఆత్మ కూడా ఇంపార్టెంటే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆత్మ కాబట్టి మన ప్రార్థనలో ఎట్లున్నాడు అంటే మనం తలుంపుల చేత మోసపోతం మన హృదయం చేత మోసపోతం అందుకే రిమ్యా అన్నాడు మనిషిగా ఆ ఎట్లా హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైనది వ్యాధి గలది గ్రహించేవాడు ఎవడు ఈ లోకంలో ఎవరైనా గ్రహిస్తున్నదా కదా దేవుడు అదే చెప్తున్నాడు మనం చెప్తున్నాం కదా మార్నింగ్ లేచి మనం ప్రార్థన చేసుకునేప్పుడు ఫస్ట్ ఆయన ఆత్మ పొందుకోవాలి ఆయన ఆత్మ ప్రతి దినం పొందుకోవాలి ఆత్మ ఒక్కరోజు వచ్చిపోయి ఆత్మ కానే కాదు అది జీవితకాలం అంతా యుగ యుగాల వాళ్ళకు ఆ ఆత్మ పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన ఆత్మ మనం పొందుకోవాలా ప్రతి దినము మనలో ఇంత చిన్న పాపమున వెళ్ళిపోతాడు ఇప్పుడు మీరు ఆలోచన చేయండి మీరు హృదయం అంటే అందరిది బోధించే వారిదే అయినా కానీ వినేవారిదే అయినా ఈ లోకంలో మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అని చెప్పి ప్రతి విధంలో చూసుకుంటే మన రుద్ర ఏ పాటిది కదా దేవుని దగ్గరలో ఉందా దేవునికి మనం దూరంగా ఉన్నామా ఎట్లా ఉన్నామా చూసుకోవాలా ఎందుకంటే ఫస్ట్ దుష్టుడు మనకి తల్లెంపులతోటే కోడతాడు నేను అది గ్రహించినను ఎందుకంటే నేను ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ కానీ వెళ్ళినప్పుడు దేవుడు అదే వాక్యంతో మాట్లాడుతున్నాను నేను హెబ్రిల్ చదివిన వాక్యము చదివినప్పుడు అసలు ఎట్లా మోసపోతాం ప్రభు నేను దేవుని అడిగినప్పుడు దేవుడు ఫస్ట్ సమాధానం ఇచ్చింది ఇక్కడే హృదయం ద్వారానే మోసపోతామని నేను అనుకున్నా అదేంది ప్రభ ఎంత న్యాయంగా ఉండి నీ అంతు కలిగిన వారు మనిషిగా ఉంటారు కదా అని ప్రభుకి నేను ప్రశ్న వేసినప్పుడు ఆయన నాకు ఈజీగా సమాధానం ఇస్తున్నాడు అంటే నీ హృదయం తోటే మోసపోతుంటావు ఎవరు మోసం చేయాల్సింది అవసరం లేదు నీ నువ్వే మోసపోతుంటావు కదా మనం అనుకుంటున్నాం దేవుని డిపెండ్ అవుతున్నాం కదా అని అనుకుంటున్నావు దేవుని పైన కదా అని అనుకుంటున్నాం కానీ నీ ఆదరణ ఎక్కడా ఉంది మన ఆదరణ ఇచ్చు ప్రభే నువ్వు ఎక్కడ ఆధారపడుతున్నావు లోకం పైన నై ఎందుకే నీ హృదయం మాటే పరిగెత్తుంటది కదా స్థిరమైన మనసు లేదు స్థిరమైన హృదయం అనేది లేదు ఎవ్వరికి లేదు ఆ స్థిరమైన హృదయం ఉన్నవాడే ఎవరైతే స్టెబిలిటీగా ఉంటారో ఆ హార్ట్ చెప్పిన ఆ హార్ట్ ఒకటి మన ఫిజికల్ మన బాడీ ఇవి రెండు ఆత్మ చెప్పిన మాటే వినేటట్టు చేసుకోవాలి ఆత్మ యొక్క స్వాధీనంలో ఇవి రెండు ఉండాలి అప్పుడైతే మనం విజయం బుద్ధుతాం అప్పుడే నీకు ఆత్మని వివేచించే జ్ఞానం అప్పుడుస్తుంది అట్లా అందుకే దేవుడు ఏమంటున్నా అంటే ఆ మన హృదయం ఏ పాటైతే మనం ఎట్లా జీవిస్తున్నాం ఎట్లా నడుచుకుంటాం చివరి వేస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరు సంపాదన వాళ్ళకి ఎవరు ఆధారం వాళ్ళ అట్లా వెళ్ళిపోతారు ఎందుకంటే స్వార్థం అయిపోయింది లోకమంతటా అక్రమం విశ్రయించిపోయింది లోకం ఇప్పుడు చెప్పండి దేవుల్లో ఉన్న వాళ్ళందరూ కంప్లీట్ హార్టెడ్ గా లేదా మీరు మీరు ప్రశ్న వేసుకోవాలి నేనైతే వేసుకుంటా ప్రభాని కంప్లీట్ గా నేను స్తున్నా లేదా నేను ఇప్పటికే దేవా నేను పాపంలో పడకూడదు అని ప్రార్థన చేసుకుంటా నేను ఎందుకనంటే నాకు ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను ఆయన సన్నిధిలో నాకు ఫోర్ కి ఫైవ్ కి ఆ టైమ్ లా టక్ నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుని దేవా ఇంకా నా హృద్యంలో ఏముందో చూపించు నాకు స్థిరమైన మంచు కావాలా నేను నిన్ను చూడాలా ప్రభ హృదయం మెదా ఉండాలి ఇదే నా ప్రార్థన నేను అందే అడుగుతా దేవునికి మోసా కాలంలో బ్యాక్ ని చూసిన ప్రభా మేమైతే నేను చూడడానికి అంత ఆరాత మాకు లేదు కానీ నిన్ను మేము చూడాలి ప్రభావ ప్రతిదిన మేము లేవగానే నిన్ను చూడాలి అట్లా నేను ప్రార్థన చేస్తున్నా నాకు నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఎట్లా ఒక లాయన్ వచ్చింది అది నా దగ్గర ఉంది అది వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే నేను చాలా పీస్ఫుల్ గా ఫీల్ అయినా అట్లా ఫస్ట్ డే వచ్చింది సెకండ్ డే వచ్చింది థర్డ్ డే అయితే మొత్తానికి ఆ నా హృదయం చుట్టే తిరుగుతుంది లయన్ నేను అక్కడ చూస్తున్నాను ఫాక్స్ ని చూస్తున్నాను బెయిర్ ని చూస్తున్నాను ఆ స్నేహిక్ ని చూస్తున్నాయి వీటన్నిటిని నేను చూస్తున్నా అక్కడ ప్రార్థనలు నేను చేస్తుంటాయి నాకు అప్పుడు అనిపించింది ఆ అంటే అలాంటి మోసకరమైన మన దగ్గరికి వస్తుంటాయి కానీ వాటికి మనం చోటు ఇవ్వదు దేవుడు మన పక్షంగా ఉన్నంత వరకు అవి మన దగ్గరికి రావు భయపడతాయి నాకు అదే దేవుడు నేర్పించాడు నేను అదే అనుకున్నా రియల్ గా నేను చెప్తున్నాను కదా ఇట్లా నా హార్ట్ మీద ఇట్లా ఉన్నట్లే అనిపించింది నాకు లాయన్ నాకు అట్లా తిరిగినట్లు ఇట్లా వాచర్ ధాన్యాల టైంలో వాచర్స్ చూసినప్పుడు ఎట్లా ఉంటది ధాన్యాల్ని ఆ సింభం ఎట్లా కాపాడుతు వాటికి నోరు మూస్తున్నప్పుడు దేవుడు అది మౌనంగా ఉంది లాయన్ పీస్ఫుల్ గా ఉంది ఆ సో నేను అది చూసినప్పుడు సంతోషించిన ఎందుకంటే అది నా దగ్గరకు వచ్చింది కానీ నన్ను ఏం చేయలేకపోయింది ఆ దా అంటే లాయన్ కి పక్కకి నేను అప్పుడు నేను దేవుని అడుగుతున్నా ఏంది బ్రబా అట్లా నాకు త్రీ డేస్ నుంచి అదే వస్తుంది నాకు వస్తుంది నాకు దర్శనంలో ఇవే వస్తుంటాయి నేను దేవుని అడుగుతున్నా ఎందుకంటే ఆయనకి నేను ఫస్ట్ నేను ప్రార్థన చేస్తుంది దేవా నేను నా హృదయం ద్వారా నేను ఏ తప్పిదం వచ్చేయదు ఈవెన్ కళలు కూడా ఏ పాపముచ్చదు ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను నేను నా పర్సనల్ ప్రార్థన లేదే ఉంటది ఎందుకంటే నీ కళ ఏదైతే వస్తుందో అది నీ జీవితం చూపిస్తుంటది అందుకని నాకు భయం వేసింది ప్రభా నేను ఈవెందో నేను కళలు కూడా నేను తప్పిదములు చేయదు ప్రభా అలాంటివి ఏమైనా నా ముందు తీసేసాయి నా తలాంపులకు కావలిగా అని ప్రభా నా ప్రార్థన ఇవే నా పర్సనల్ గా నేను చేసుకునే ప్రార్థన ఇదే ఎందుకంటే ఆయనే ఫస్ట్ హృదయాన్ని చూస్తాడు యేసు ప్రభు కదా హృదయం చూస్తే నీ హృదయం అంతా చెత్తగా ఉంటే ఆ హృదయం అంత మనము ఏమేమో నింపుకుంటాం చెత్తమంతా ఈ లోకానికి కావలసిన అన్నీ నింపుకొని పెట్టుకుంటాం అవన్నీ ఉంటే ఆయన ఎట్లా మనం ప్రార్థన వింటాడో కదా సామ్స్ ఫిఫ్టీ ఉంటుంది క్రియేటింగ్ మీ క్లీన్ హార్ట్ ఓ గా an renew a right spirit within me kada devana hrudayanni shuddhikarinchu nene ade prarthanichesa -e -ja, so devana hrudayanni shuddhikarinchu endukante aatma siddhanga untadi idandarku telchu mana aatma siddhanga untadi correcte gani manu hrudayam shuddhanga undadu endukante adi pade padevala parigettutundadi kabatti heart ki aim tochana ade ishtamunchinattu danike rachana vidhananga untadi kada okka sari miru alochana cheyandi mana heart sarigga neekapoyunte ఎన్ని సాయితాల నుంచి దూరుతాయి కదా అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే హృదయాన్ని శుద్ధీకరించుకోమంటున్నాడు కదా అందుకే మన పెద్దతో స్థుతించిన వారి ఉండకుండా కంప్లీట్ హార్టెడ్ గాని స్తారు లాగా ఉండాలా కదా తన ప్రజలు తన పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది ఈ లోకం అంతటా ఉంది పెద్ద పెద్ద ప్రీచర్స్ ద సేమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ దే హార్ట్ ఈ కంప్లీట్ వెరీ లాంగ్ డిఫరెంట్ గా ఉంది చాలా దూరం ఉంది దేవునికి పర్సన్ ఏ పర్సన్ అయితే వాక్యాన్ని చెప్తున్నారో లోకమంతట కదా నాకు అదే అనిపిస్తుంది లోకం అంత ఇంత చెప్తున్నారు ప్రభా కానీ అందులో ఏ హృదయం కరెక్ట్ గా ఉంది మేము ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం వినాలని నేను ఒక రోజు అడిగితే దేవుడు నాకు ఒక పర్సన్ చూసి నేను ఆయన దగ్గర వాక్యం ఎప్పుడు నాకు బిఫోర్ మ్యారేజ్ నాకు పెళ్లి కాక ముందుకు నాకు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను అడిగిన దేవునికి దేవ నేను ఎవరి దగ్గర వాక్యం వినాలంటే నాకు ఒక పర్సన్ చూపించి నేను అదే పర్సన్ తో వింటున్నాను ఇప్పటి వరకు సో మీ అందరికీ కూడా తెలుసు మనకందరికి ఆ రోజు నుంచి నేను ఆ వ్యక్తి కోసము నేను ప్రార్థన చేసిన ప్రభ ఆ పర్సన్ దగ్గరకు నన్ను నడిపాను వచ్చేసి నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆ పర్సన్ వాక్యాలే నేను వింటాను ఇప్పటి వరకు ఎందుకంటే నేను అక్కడ మోసపోలేను ఒకవేళ అక్కడ ఏదైనా మోసం ఉందంటే కూడా దేవుడి ముందే బాలిపరిచి ఎందుకంటే మనం ప్రార్ధన చేస్తాం అట్లా అందరి ఎందుకంటే ఆయన చెప్పిన కదా ముందు ముందు మనకు మాథ్యూ 24 లో ట్వంటీ ఫోర్త్ చాప్టర్ లో ఆయన అంటారు ఎవరు కూడా మీకు మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూచుకున్నది అని అడుదేవుడు సో మనలని ఎవరు మోసించద్దంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఫస్ట్ మనకు దేవుని యొక్క ఆత్మజత నడిపింపు కావాలా పరిశుద్ధులతో సహవాసం కావాలా అప్పుడతేనే కదా నీ కంప్లీట్ హార్ట్ గా నువ్వు దేవుని స్థుతించగలుగుతావు కదా పరిశుద్ధులతో సహవాసం కావాలంటే నువ్వు ఎంత అపరాధంలో కూర్చోవాలా ఎంత ఆయన ఆయన దగ్గర సమయం గడుపుతాయనే కానీ నీ హృదయం కంప్లీట్ గా ఆయన స్తుంచలేకపోతుంది నీ హృదయమే కానీ నీ ఆత్మనే ఇవి త్రీ ఒకటే కావాలా ఎందుకంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఏకరీతి కలిగిన దేవుడైతే మనకి కూడా అంటే మన సోల్ కని మన మైండే మన హార్ట్ే కంప్లీట్ గా ఆయన దగ్గరకు వచ్చి ఆరాధించాలి అట్లా అందుకే దేవుని యొక్క వాక్యం అది చెప్తుంది ఇప్పుడు మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ వర్స్ లో చూసుకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని మనం వాక్యం ధ్యానిస్తాం కదా ఇప్పుడు చూడండి వ్యదులతో స్థుతించి గనపరిచే వారు హృదయం ఎంతో దూరంగా ఉన్నవారు దేవుని చూడగలుగుతారా చూడలేరు ఎందుకో వాళ్ళ హృదయం ఎట్లుంది ఘోరంగా ఉంది కానీ ఇక్కడ హృదయాన్ని అంట శుద్ధి గల వారు వాళ్ళే ధన్యుల అంటున్నారు వారు దేవుని చూచేదరు ఇప్పుడు శుద్ధికరమైన హృదయం కలిగిన వారు ఎవరు సాక్రిఫైజ్ లైఫ్ ఉన్న వాళ్ళు ప్రతిదీ త్యాగం చేసుకున్న వాళ్ళే శుద్ధికరమై వాళ్ళ హృదయం ఎట్లంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది ఎందుకంటే లోకాన్ని తురందీకరించుకున్నాక వాళ్ళ దగ్గర ఇంకేముంటది దేవుని యొక్క ఆత్మచితనే కదా వాళ్ళు నడిపింపబడతారు కాబట్టి వాళ్ళ హార్ట్ నీట్ అండ్ క్లీన్ గా ఉంటది ప్యూర్ గా ఉంటది వాళ్ళ హార్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈనాక కూడా దేవునితో సంభాషణ చేసుకుంటే వెళ్ళిపోయినారు ధాన్యలే కాని ఐజే అనే కాని ఇర్మియానే కాని యోహానే కానీ ఆ ఇంతమంది పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అప్పు వీళ్ళందరూ మన మనం ఎట్లా జీవించడం వాళ్ళు వాళ్ళు ఎందుకంత స్ట్రాంగ్ ఉన్నారంటే వాళ్ళు ఒక్కసారి దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత మళ్ళీ లోకం వైపు వాళ్ళు చూడలేదు దేవుని వైపే చూసారు అందుకే వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళు లైఫ్ ని ఎంత త్యాగం చేసుకున్నారంటే ప్రతిదీ త్యాగం చేసుకున్నారు కాబట్టే వాళ్ళు విజయం పొందగలిగినారు ఇప్పటికీ చెప్తున్నాం కదా ఇప్పుడు కూడా వాళ్ళు దేవుని యొక్క సందడిని కూర్చొని మన కొరకు మన కాలం కొరకు మన జనరేషన్ కొరకు మన పిల్లల పిల్లల తరాల వారి కొరకు కూడా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూనే ఉన్నారు అంతా అంటే ఇక్కడ చూడండి వాళ్ళ హృదయము తపన పడుతుంది మన కొరకు అందరి కొరకు ఈ లోకం మారాలా లోకం కలిసి ఒకే దేశం కావాలా అది క్రీస్త దేశం అంతే ఒకటే రాజ్యం క్రీస్త రాజ్యం దానికంటే మించిన రాజ్యాలు ఇంకేమీ లేవే లేవు కాబట్టి అందుకే చెప్తున్నాడు ఏంటంటే హృదయం శుద్ధి కలిగిన వారు మాత్రమే చూడగలుగుతారు ఇప్పుడు మేము ప్రశ్నించుకోండి మీరు మీరు ప్రశ్నించుకోండి నేనే కానీ నువ్వే కాని ఎవరే కాని మనం మనం ప్రశ్న వేసుకోవాలి మన లైఫ్ ని మనము ఆ ఏ విధంగా పోతున్నామో మనం చెక్ చేసుకోవాలి ప్రతిదినము నేను అదే అనుకుంటా దేవా ఈ రోజు నీ వాక్యం మీద చెప్తుంది కానీ దీని ప్రకారంగా నేను నడవాలి అని అనుకోని చాలా మటుకు ప్రాక్టీస్ చేస్తుంటాను కానీ ఎక్కడొక దగ్గర ఎక్కడొక దగ్గర పడిపోతూనే ఉన్నా తిరిగి సగం కట్టుతు మళ్ళీ పోతుంది అట్లా అంటే లైఫ్ లో ప్రతిదీ అనుభవం వరకు మనం వాటిని ప్రయాస పడుతూనే ఉండాలి అట్లా అప్పుడైతేనే కదా మనం దేవుని స్తురాధించగలుగుతాము కదా అయితే ఇక్కడ చూడండి మనము వృద్ధం శుద్ధి కలిగిన తర్వాత దేవుని మనం చూ చూడగలుగుతాం అప్పుడు మనం ఎవరు బిడ్డలం అవుతాం దేవుని యొక్క సంబంధం అవుతాం మనము ఆయన బిడ్డలం అవుతాము కదా చూడండి ఫస్ట్ యోహాను మూడు ఎయిటీన్ వచ్చినంలా ఆ చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అని చెప్పబడుతుంది అంటే చిన్నపిల్లలారా మాటలతోనూ కాక నాలుకతోటి కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అని చెప్పబడుతుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి చిన్న పిల్లలు అంటే ఇప్పుడు ఎవరు లక్ష మంది అంటే పరిశుద్ధులు ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు నాలుకతో కానీ ఈవెన్ మాటలతో వీటి అన్నితో కాని వాళ్ళు క్రియలతో చూపిస్తారు ప్రతిదీ ఇప్పుడు అపోజలు చూపించినారు కదా వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని యొక్క సువాత నోటి నుంచి ప్రకటన చేసారేమో అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ప్రతి క్రియతో పాటు వాళ్ళు ఎవ్రీథింగ్ కదా పావులు ఆ పరిశుద్ధుడైన పావులు ఆయన సమస్తం తృణీకరించుకున్నాడు ఒక్క దర్శనం చూసే దేవుంది జస్ట్ స్మాల్ విజన్ అంతే ఒక చిన్న విజన్ని చూసి ఒక చిన్న దర్శనాన్ని చూసి అని ఆ టైమ్ లా ఆయన ఎంత తపన పడవచ్చు ఎందుకంటే ఆయన కళ్ళు పోయినాక చూడాలి చూడాలి అనుకుంటాడు కానీ ఆయన ఆ విధంగా జరిగినాకనే ఆయన ఆత్మీయమైన కళ్ళు తెరవబడిన తర్వాత అందరికంటే ఎక్కువ సేవ చేసిన కదా పావులు మళ్ళీ ఆయన్ని ఇట్లా చేసండు ఆయన క్రియ చూపించండు అక్కడ ఆయన చేసే వర్కుని చూపించండి ఆయన పావులు దినంతా రాత్రి అంతా ఎక్కడ తువాత ఆ ఎవరైతే ఈ అపోసులు ఉన్నారో దేవుని మొదటి నుంచే దేవుని నడిచిన వారు కూడా ఆయన లెక్క చేయలేదు పావులు దేవుడు ఏం చేసినా అందరిని డివైడ్ చేసేసాడు సేవ చేసుకుంటూ రావడం పోవడం అని అంటే చూడండి ఆయన ఒకప్పుడు చేసిన ప్రతి క్రియలని ఆ అనొచ్చు కదా నువ్వు అట్లా చేసినావు ఆ టైంలో ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు నువ్వు అని ఆయనకి నువ్వు ఫస్ట్ టైం మమ్మల్ని ఈ విధంగా చేసినవు ఇప్పుడు వేసి ప్రభుని నమ్మినావు ఇట్లా అనొచ్చు ఆ కాలం ముట్ట ఆయన ఎంత కించ కించపరిచినా ఆయన అవన్నీ పాటించుకోలేదు వద్దలేసుకున్నాను ఎందుకంటే ఆయన క్రియ ఎట్లా ఉంది అంటే ఆయన చేసే ప్రతి వర్క్ ని సత్యంతో ప్రేమించడానికి సత్యాన్ని ఎప్పుడైతే ప్రేమించడో అంటే దేవుని యొక్క వాక్యని ఎప్పుడైతే ప్రేమించడో దేవుని యొక్క మాటకు ఆయన ఎప్పుడైతే లోబడి జీవించడో ప్రతిదీ ఆయన లోబడి ఆయన వర్కౌట్ చేసిన ప్రతి దాంట్లో సాక్రిఫైస్ చేసుకున్నాడు ఇంకా ఆయన లైఫ్ ఆయనకి ఎంత ఉన్నా అన్నిటిని వదిలేసుకోండి ఒక్కటని గ్రహించంటే ఈ లోకము ఒక పెంటూపతో సమానం నాకు అవసరం లేదు అని వాటిని దూరం చేసుకున్నాడు సత్యాన్ని వెంబడించడం స్టార్ట్ చేసినాడు ప్రేమతో కదా ఆయనకు ఎంత కోపం ఉంటుండే సౌళ్లుగా ఉన్నప్పుడు ఆయన ఆయన పౌలుగా మార్చబడినాక ఎంత ప్రేమలాగా తయారండో ప్రేమ ఇక్కడ దేవుడి నుంచి వచ్చింది కదా చూడండి ఒక్కటి ఏసుప్రభు ఎప్పుడైతే సిల్వ మరణం పొందిండో ఆ సిల్వ మరణం పొందినప్పుడే ఆయన ఆ యొక్క మరణం మీద ఉన్నప్పుడే మంచితనని ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయిండు యేసుప్రభు ప్రేమని వదిలేసి వెళ్ళిపోయాడు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మంచితనము విశ్వాసము స్వాధీకం ఈ ఆశ నిర్గం ఈ తొమ్మిది ఆత్మ ఫలుడు అని ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయింది యేసుప్రభు ఎవరు పట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళ లైఫ్ దేవుని ఆరాధిస్తున్నారు స్తుస్తున్నారు అని సార్ ఉన్నారు ఇప్పటికీ సో మన టైం కూడా అట్లానే ఉంది చివరి దినము ఎందుకంటే ఈ లోక రాజ్యం అంతా ఎవరి ఉంది సైతాన్ చేతిలోనే ఉంది ఎందుకంటే ఈ లోకాన్ని వాడే ఏలుతున్నారు సైతాన్ కాబట్టి మనం వాటి మీద విజయం పొందాలి అపవాదిని ఎదిరించాలి అని అంటే మన హృదయం క్లీన్ గా ఉండాలి మనం హృదయం శుద్ధి కలిగితేనే అప్పుడే దేవుడు మన దగ్గర ఉంటాడు కదా అప్పుడు దేవుని చూచిద్దరంటే దేవుడే వచ్చి మన హృదయంలో ఉండిపోతాడు నేను దేవునికి అదే ప్రార్థన చేస్తాను దేవుడు నా హృదయం లో రోజు ప్రతి రోజు నా ఎర్లీ మార్నింగ్ నా ప్రార్థనలు ఇవే ఉంటాయి ఎట్లా అంటే నేను సైతం ప్లాన్స్ క్యాన్సిల్ కావడానికి ఆన్సిడెన్ క్యాన్సిల్ సమాధానం రావడానికి ప్రతి రాజ్యంలో ఆ ఐక్యతగా ఉండడానికి గత దేవుడు చెప్పుకు యుద్ధం మీదకి యుద్ధం లేసుకుంది ప్రజల మీదకి ప్రజలు లేస్తారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటన్నిటి కోసం చేస్తూనే ఉంటాడు ప్రార్థనలు ఆ ప్రార్థనలు చేస్తూ చేస్తూ నా కోసం కూడా నేను దేవుని అడుగుతా నేను ఎక్కడ మోసపోవద్దు ఈ చివరి టైంలలో ఎందుకంటే మనం ఎక్కడైతే మోసపోకుండా జాగ్రత్త పడాలని మనం ప్రయత్నిస్తుంటామో ఆ ప్రయత్నాన్ని దుష్టుడు ఆ లాగేసుకుందామని చూసుకుంటాడు పాపంలో పడిద్దామని చూసుకుంటాడు ఎందుకంటే మనకు తెలియదు ఏ టైమ్ లో ఎట్లా జీవిస్తున్నాము ఎట్లా అను కానీ దేవుడు ప్రతిదీ గుర్తు ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఎప్పుడో మనకు గుర్తు దేవుడు మనం ఏ ఇప్పుడు పేతురు ఉన్నాడు పేతురు దేవుని యొక్క శిల్వ మరణం పోయే ముందు మూడు కోడి కోసా ఆయన అంటారు కదా దేవుని నేను ఉదయం ప్రభా నేను అని కానీ ఆయన చివరికి అబద్ధం ఆడి కదా పేతురు అట్లనే మనం కూడా సత్యంలో ఉన్నాం కదా ఉన్నాం కదా ఉన్నాం కదా అని అనుకుంటున్నాం కాని ఎక్కడ నువ్వు మోసంలో పడిపోతున్నావో చూసుకోమంటాడు దేవుడు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి మన క్లా క్లియర్ గా ఉండడానికి ప్రతి రోజు ఈవెన్ దో నువ్వు కళలో ఏదైనా తప్పు చేస్తున్నావా కళలో నువ్వు ఎట్లా జీవిస్తున్నావా ఎందుకంటే నీ అసలైన రూపం అక్కడే నేను నిజస్వరూపం చూసుకోవాలంటే దేవుడు కళల ద్వారా ఎందుకు మాట్లాడతారు దర్శనం ద్వారా ఎందుకు మాట్లాడతారు అవన్నీ అక్కడే అక్కడే మనం తెలుసుకోవాలి మన క్రియలు ఎట్లా ఉన్నాయో మనకి కళలో దేవుడు చూపిస్తాడు నేను ఇవన్నీ అట్లనే దేవుడు చెప్తుంటే నేను అదే విధంగా నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసిన అసలు నాకు తెలియదు అసలు కళలు ఎప్పటి నుంచి వచ్చిన నాటి నుంచి నాకు కళలు ఎన్నో కలలు పడ్డాయి ఇన్ని కలలు పడుతున్నాయి ప్రభుత్వం ఏంది కలలు అని ఎన్నో సార్లు చూసినా ఏమంటే ఒక పెద్ద చేతులు వచ్చి గాలి అందులో అన్ని చేపలు ఒక చేప రైట్ సైడ్ ఒక చేప లెఫ్ట్ సైడ్ మిగిలిన చేపలు ఆయన తీసుకెళ్లిపోతున్నాడు కొన్ని పక్కన రైట్ అండ్ లెఫ్ట్ పడిపోయి మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆయన అంటే చూడండి అట్లాంటి దర్శనాలు అట్లాంటి కళలు నేను చిన్ననాటి నుంచి చూసుకుంటూ వస్తున్నా నాకు అప్పుడు ఏం అర్థం కాలేదు అవే కళలు తిరిగి నాకు మళ్లీ మళ్లీ వస్తుంటేనే నాకు ఇప్పుడు దేవుడు నాకు అంటే నా విషయం అనే కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పాయింట్స్ హృదయానికి సంబంధించినయే నీ పని ఏంటిది నీ హృదయానికి దేవుడు ఏ అప్పచెప్పిండో ఏ పని అయితే అప్పచెప్పిండో నువ్వు చేసుకోవాలంటే నీ ఆత్మకి నీ ఆత్మలో ఆ వాటిని అంటే ఆ స్వాధీన పరచుకోవాలి అని అంటే ఉత్తగానే కాదు అది మనం అంటాం కదా మన ఆత్మసిద్ధంగానే ఉంది కాని మన శరీరం సహకరించట్లేదని ఇందుకే హృదయం కరెక్ట్ గా ఉండకపోతే ఏది సహకరించదు అట్లా అందుకే అదే చెప్తుండ్రు ఏది చేసినా మన క్రియల్ని కానీ ఆ ఎవ్రీథింగ్ ఎట్లా ఉండదు అంటే ఆరాధించడం ప్రేమించడం నేర్చుకోవాలి మనం కదా అట్లా అందుకే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాం కాబట్టి ఇవన్నీ మాటలు చెప్తుండే చూడండి ఆ ఇరిమి అలా చాప్టర్ మూడవ వచ్చినంలో చూసుకుంటే ఏహువ నీవు నన్ను ఉన్నావు నన్ను చూచిచున్నావు నా హృదయము నీ పట్ల ఎట్లా ఉన్నది నీవు నాకు అదే అనిపించింది దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు కదా మనతో ఇక్కడ చూడు ఎంత క్లియర్ ఉంది చూడు యహూవ నీవు నన్ను ఉన్నావు నన్ను చూచిచున్నావు నా హృదయము ఏ పట్ల ఎట్ల ఉన్నది మనం అడిగినాం ఎప్పుడన్న దేవుణ్ణి కిరిమియా ప్రవక్త నన్న దేవుని అడుగుతున్నాడు మనం కూడా అడగాలి కదా మన హృదయం ఎట్లా ఉందా నేను అడుగుతా దేవునికి దేవాన హృదయం ఎట్లా ఉంది నాకు చూపించు నాలో ప్రతి ఆయస్కరం అనేది ఏ ముందు చూపించు ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టం మళ్ళీ నేను వాటి జోలికి పోను అని ఇట్లా ప్రార్థన చేసుకుంటాం ఎందుకు పాపంలో పడద్దునే ఎందుకంటే దేవుడు మనం పాపంలో పాడుతుంటే ముందే హెచ్చరిస్తుంటారు మనకి ప్రతి కదా చిన్న కోపం పడినా పాపమే చిన్న అబద్ధం చెప్పినా పాపమే బైబుల్ ధ్యానించకపోయినా పాపమే ప్రార్థన చేయకపోయినా పాపమే ఇప్పుడు చెప్పండి మన హృదయం ఏ పాటిది మనం ఎట్లా జీవిస్తున్నాం ఈ లోకంలో అసలు డిఫరెన్స్ ఉందా లేదా అన్యులకే కానీ క్రైస్తవులకే కానీ కదా ఇవన్నీ చూస్తుంటేనే ఎంత జాగ్రత్తగా జీవించాలంటే అంత జాగ్రత్తగా జీవించాలి కానీ ఆ మనం ఏంటంటే ఎక్కువ మాట్లాడతాం తక్కువగా వింటాం అందుకే పాపం ను తక్కువ మాట్లాడాలంటే ఎక్కువ వినాలి అప్పుడు నువ్వు స్థిరమైన మంచు నేను ఇది గమనించిన నా లైఫ్ లా నిజంగానే ఎక్కువ మాట్లాడతాం కదా అక్కడే పాపం ను మనం మనం ఎక్కువ వింటాం కదా ఎప్పుడైతే నువ్వు ఎక్కువ వింటా ఉంటావో అప్పుడు నువ్వు చూడు నీకు ఒక ఒక ఆ ఒకలాంటి విశ్వాసం వస్తుంది అయ్యో నేను ఇట్లా చేస్తాను కదా అని ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం ఎందుకు వస్తుంది అప్పుడు నీ హృదయని సరిదిద్దుకోగలుగుతూ అందుకే చెప్తున్నావు కదా మనము చేసుకునేది ప్రతిది మన చేతిలో ఎందుకంటే అన్ని నీ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు ఈవెన్ విజయం కూడా నీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయినాడు దాన్ని కాపాడుకునే బాధ్యత ఇప్పుడు ఎవరిది మనదే అండ్ ఎవ్రీథింగ్ నేను నీకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయినది కదా ఎందుకంటే మనం జ్ఞానం లేక నశించిపోతుంటాము కదా తన ప్రజలు ఎందుకు నశించిపోయినారంటే జ్ఞానం లేక నేను సో మన జ్ఞానం ఇంపార్టెంట్ జ్ఞానం ఉంటే నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటావు జ్ఞానం లేకపోతే మట్టి మీద ఇల్లు కట్టుకుంటావు తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చిన భూకంపం వచ్చినా ఏది వచ్చినా భయపడతాం అది కూలిపోతుంది అదే మనం విశ్వాసంతో ఇల్లు కట్టుకుంటే వినడం వల్ల విశ్వాసం వస్తుంది కాబట్టి ఆ యొక్క ఫేత్ ఆ యొక్క బిలీవింగ్ అండ్ ఎవ్రీథింగ్ నీలో ఉన్నప్పుడు అప్పుడు నీకు ఏమొస్తుంది అంటే ధైర్యం వస్తుంది ఎందుకంటే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు అది బండెవరం క్రీస్తేసే క్రీస్త పున్నతి మీద నువ్వు కట్టుకో ఉంటున్నావు కాబట్టి అప్పుడు నీకు వాన్ వచ్చినా ఏది వచ్చినా నువ్వు భయపడవు దేంపడవు అప్పుడు స్టెబిలిటీ గా స్ట్రాంగ్ నిలబడతావు అట్లా అందుకే దేవుడు చెప్తున్నాడు మనకి ఆ హృదయం అంట ప్రతి విషయంలో ఎందుకంటే హృదయం అంటే అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైనది వ్యాధి కలిగేది కదా వ్యాధి కలిగితే ఎవరైనా స్వస్థపరచగలుగుతారు హృదయానికి వ్యాధి వస్తాయి ఎవరు స్వస్థపరచలేరు కేవలం యేజు మాత్రమే కొంతమంది డిప్రెషన్ పోతారు ఆ చాలా మట్టుకు వాళ్ళ లైఫ్ ను ఏం చేస్తారంటే ప్రేమించకుండా ఎవరెవరిని ప్రేమిస్తుంటారు వాళ్ళ జీవితంలో ఎట్లయిపోయింది అని పతనం అయిపోయింది నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఒక ఆమె ఆమెతో నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన ఆమె ఆత్మలో ఆమె ఆమెకు చూపించిన ఆ యొక్క కళలు ఆత్మలో మొత్తం ఇక చచ్చిపోయింది అనేలాగా చూపించేసింది నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నా దివా ఎట్లా ప్రభ ఆమె ఆత్మ నశించడం ఇష్టం లేదని అంటున్నా ప్రభా మరి ఆమెను బ్రతికించు ప్రభ ఆమె కొరకు నేను ప్రార్థన చేస్తున్నా చేస్తున్నా ఆ ఆమెకి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆమె ఏమంటుంది మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయింది ఆమె ఊహ ఎట్లా ఉందంటే ఆమె హృదయంలో మొత్తం ఇంకా ఆ చీకటి ఆమె గోడల మీద ఇప్పుడు మామీగా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఎవ్వడే వెళ్ళినా ఆ ఇప్పుడు లక్స్ ది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను చూసి అవన్నీ నా ఎంబడబడుతున్నాయి అని ఇట్లా మైండ్ అంతా ఏది చూసినా వీళ్ళు నా ఎంబడి పడుతున్నారు ఇంతమంది శత్రులు నా ఎంబడి వస్తున్నారు నా కోసం ప్రార్థించి నా కోసం ప్రార్థన చెయ్యి అనే ఆమె ఊక చెప్తుంది ప్రతిది అయితే ఇది మీ ప్రతిదానికి ఎట్లా ఈవెన్ న్యూస్ పేపర్లు ఏమన్నా చదివినా ఈవెన్ యూట్యూబ్ లో చూసినా వాట్సాప్ లో చూసినా వీళ్ళందరు నా మీదకి ఎగబడుతున్నారు అసలు నేను ఏ తప్పు చేయలేదు దీపా వీళ్ళందరు నా పాపంలో నొక్కేస్తున్నారు అని ఆమె చెప్తుంది ఆమె ఎక్కడ పోయినా న్యాయం దొరకట్లేదంట ఆమె చూసే ఆ రియల్ లైఫ్ లోనే ఎందుకంటే ఆమె కంప్లీట్ గా ఆత్మలు మొత్తం అంటే ఆమె హృదయం అంతా చీకటిగా ఉండిపోయింది అయితే నేను ఏం చేసిన అన్నతో ప్రాధాన్యపించిన అన్న కొంచెం మా ఫ్రెండ్ ఇట్లా ఉంది కొంచెం డిప్రెషన్ లో పోయింది కొంచెం కదా చాలా డిప్రెషన్ లో పోయింది ఆమెకైతే కళ్ళు ఎదుట దయ్యాలు కనిపిస్తున్నాయి వాటిని జయించలేకపోతుంది రాత్రి అంతా మెళకతూ దినమంతా మెళకతుంది నాలుగు మధ్యలో ఉంటే చీకట్లో ఈవెన్ నైట్ అయినా ఈవినింగ్ మనం సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్ కామెంట్ కోసం చీకటి లైట్ వేసుకుంటాం మరి ఇంట్లో కానీ అమ్మ అట్లా కాదు చిన్న బెడ్ లైట్ మీదనే ఉంటది నాలుగొండ మధ్యలోనే ఉంటది ఎంత హెచ్చరించినాం ప్రార్థన కోసం చెప్పినాం వాక్యం కోసం చెప్పినాం అన్ని చేస్తా అంటే మరి ఎంత బాగా చెప్తాదంటే వాక్యము అంత బాగా చెప్తుంది వాక్యం చేస్తుంది ప్రార్థన అన్ని చేస్తే గానీ అక్కడ ఏందంటే ఆమె దగ్గర వాళ్ళు చెప్పే బోధకులు ఎవరైతే అక్కడ సత్యం లేదు వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆమె కొరకు కూడా దేవుడు చూపిస్తున్నాడు ఆమె మెదికల్స్ అయితే లేచొచ్చిందని చెప్పింది ఆ పాస్ట్ అంటే మెదికల్స్ అయితా లేచొచ్చింది నేను చూసిన కళ్ళ నాకు ఇట్లా కనిపించిందని ఆమె అంత క్లియర్ ఆమె కళ్ళని కూడా అన్నట్లేదు రియల్ గా నేను చూసిన అని చెప్తున్నా సో నాకు ఆమె అట్లా చెప్తుంటే చాలా బాధ అనిపించింది అయ్యో బ్రొబ్బా నా ఫ్రెండ్ అయ్యి ఆమె నా చిన్ననాటి స్నేహితురాలు చాలా చిన్ననాటి ఇప్పటికీ మ్యారేజ్ కాలేదు ఏ మ్యారేజ్ వచ్చినా క్యాన్సిల్ చేసుకుంటున్నా అమ్మాయి చాలా బాధ అనిపించింది వాళ్ళ మమ్మీ అయితే నాతో ఏడ్చుకుంటే చెప్తుంది ఇట్లా ఇట్లా అని నా అస్సలు సహించలేకపోయినా ఎట్లా ప్రభు అని నా ఫ్రెండ్ కొరకు నేను బాగా ప్రార్థన చేసాను ఇంకా నేనేం చెప్పినా అంటే నేను ఒక బ్రదర్ తో ప్రార్థన చేపిస్తాను అన్నతో నేను ప్రయత్న ఆమె ఏమన్నది అంటే ఆ ప్రార్థన చేసినాక విజయం వచ్చింది నాకు బ్రదర్ తో నేను త్రీ టైమ్స్ ప్రార్థన చేయించుకున్న దీపా నువ్వు అన్నది ఆ త్రీ టైమ్స్ ప్రార్థనలో అమి త్రీ మంత్స్ నా ఇంట్లో నేను హెవర్ని చూసినా అని అన్నది ఆమె అని వెళ్ళుయ్యా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె హృదయం అంత చీకటి నిండిపోయింది డిప్రెషన్స్ కి ఎందుకు పోతారు హృదయం సరిగా లేకపోతే ఆలోచన సరిగా లేకపోతే ఎందుకంటే అక్కడ దేవుని వాక్యాన్ని నింపుకోవాలని హృదయంలా నీ హృదయంలో దేవుని వాక్యం నింపుకుంటేనే వెలుగు కదా ఆయన ఏమంటారు కంఠభూషణగా ధరించుకోమన్నాడు ఆయన దేవుని యొక్క వాక్యాలు నడముక్కి సత్యాన్ని దట్టలాగా కట్టుకోమన్నాడు కదా అందుకే చెప్తున్నాం కదా దేవుని యొక్క వాక్యము ఈ కాలంలో బైబిల్స్ మన ఎదుట ఉన్నాయి కాబట్టి మనం ముందు ఉండి చెప్పగలుగుతున్నాము అన్నిటిలో వాటిలో వీటిలో ఉండి చూసి చెప్తున్నాం ఇవే లేకపోయి ఉంటే అప్పుడు నువ్వు ఎట్లా బ్రతుకుతావు నీ రుదనికి ఆహారం ఏంటిది నీ ఆత్మకి కదా అందుకే మన ఆహారము ప్రతి రోజున తినే ఆ ప్రతి ఫుడ్ మనకి ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందో అదే రీతిగా ఈ బైబిల్ అనే వర్డ్స్ కూడా మనకు అంతే పవర్ డబల్ శక్తిని ఇస్తుంది దేవుని యొక్క వాక్యము బలెం ఇస్తుంది మనకి అట్లా ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో అంత జీవం ఉంది జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనకి ఎంతో జీవిస్తారు అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి మన హృదయం ఏ దేవుడు మనలోనే ప్రశ్న వేస్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానము మనం ఏమై ఉండాలంటే కరెక్ట్ గా జీవించడం నేర్చుకోవాలా ఇక లాస్ట్ చూడండి లోక ట్వంటీ వన్ మీ హృదయములకు ఒకవేళ తిండి వల్లనే కానీ మతుల వల్లనే కానీ ఐక్యత విచారణ ముందుగా ఉండినా అది దినము ఆత్మ ఆకాస్తుగా మీ మీ మీద ఉరుమి వచ్చినప్పుడు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అంటే మీ మీదికి ఉరుము వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అన్నట్టు చూడండి ఒకటి ఎప్పుడైతే సత్యం నీ దగ్గరకు వచ్చిందో నువ్వు తక్కువ గట్టిగా పాటేసుకోవాలా ఆ సత్యం నేను వదులుకున్నవా కథం ఇక్కడే చెప్తుంది చూడు వాక్యంలో ఆ సత్యాన్ని వదులుకుంటానంట ఆ దేవుడు ఏం చేస్తాడంటే మోసకరమైన వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు సత్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు స్వీకరించకపోతే ఆయన ఏం చేశాడు ఇంకా ఇంత సత్యాన్ని నేను వీళ్ళకు చెప్పినా అని చేయంగా కూడా వీళ్ళు నన్ను వదిలేసుకున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఎవరైతే మోసమనో వాళ్ళ దగ్గర పంపిస్తారు అందుకే ఈ కాంగ్రెస్ దేశం మొత్తము మోసంలోనే సగం సత్యం సగం అబద్ధం అంటే వాళ్ళ హృదయ అట్లా ఉన్నాయి సగం సత్యంలో సగం అబద్ధంలో కాబట్టి అందుకే దేవుడికే చెప్తున్నాడు ఐక్యత విచారణ చేత వాళ్ళంతా కొట్టుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు మత్తులు అయిపోయినారు వాళ్ళ హృదయం అంట మత్తులు అయిపోయినాయి ఎందుకంటే గుడ్డితనము వచ్చి గుడితనం వాళ్ళకు పెట్టింది కాబట్టి వాళ్ళు మత్తులు ఆ మత్తులైన వాళ్ళు ఎట్లుంటారు ఐక్య విచారణతో వాళ్ళంతా కొట్టుకొని వెళ్ళిపోతారు కదా వాళ్ళు అవే ఉంటది ఇంకా వాళ్ళకంతా కానీ దేవుడికి ఏమంటే ఉరిమి వచ్చినట్లు ఉరి అంటే ఉరి తెలుసు కదా గొంతు మీదకి వచ్చేంత వరకు వాళ్ళు అట్లనే ఉంటారు అది రాకుండా ఉండడానికి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు సో అలాంటి మోసం ఈ కాలంలో ఎక్కువ రన్ అవుతున్నాయి ఈ లోకంలో ఎక్కువ మోసం అనేది ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో దేవుడు మనకి హెచ్చరిస్తున్నాను అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మనం ఇంత ప్రార్థనలు లాక్డౌన్ నుంచే దేవుడు కంటిన్యూ రన్నింగ్ చేపిస్తున్నాడు కాబట్టి ఎవరికొకరికి సమస్య వస్తూనే ఉంది పోతూనే ఉంది ఇవన్నీ ఎందుకనంటే మనం దేవుణ్ణి ఉండకుండా పాపలో పడడానికి సైతం ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నంలో మనం పడట్లేము అంటే ఎందుకు పడట్లేము కేవలం ప్రైజ్ రన్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రేజ్ కంటిన్యూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఆ పడిపోలేకపోతున్నారు ఒకవేళ మీరే గ్రహించండి మీరు మీరు ఆలోచించని ఆ లాక్డౌన్ నుంచి ఇప్పటివరకు కంటిన్యూ ప్రేర్ ఉంది కాబట్టి మనం ఐక్యత అంటే ఐక్యతగా కలిసి మనం చేసుకుంటున్నాం ప్రార్థనలో ఒకవేళ ఇదే లేకపోయి ఉంటే మనకు ఆన్లైన్ ప్రయత్స్ లేకపోయి ఉంటే అప్పుడు మీ ఫ్యామిలీ సెట్ లా ఉంటే ఒక్కసారి మీరు గ్రహించుకోండి కదా అందుకే మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని అందుకే హెచ్చరిస్తున్నారు కాబట్టి మన హృదయ పరిశుద్ధపరచుకోవాలి నీట్ గా చేసుకోవాలని ఆ దేవుని మనం బ్రతిమి ఆడుకోవాలి దేవ ఎలా ఉంది మాకు మా హృదయని క్లీన్ అప్షని ప్రభా కదా దావితో ప్రార్థన చేస్తాడు నాకు ఆ ఆ వర్డ్స్ నాకు చాలా నచ్చుతాయి ఎందుకంటే క్రియేటింగ్ మీ క్లీన్ ఆఫ్ టో renew a right spirit within me ani ala clear ga untadi sams 51 telthavaslo aga andukante ayana cheptunna mee hrudayanni shuddhikarinchukondi naa daggarki randi nenu everything mix solve chestaan antar kada devudu kabati manam devun daggarki parigittala ayana sanidhilo koochuna prardinchala aniklu kosam prardinchala ayu kaasmal devun vaippu nadipinchalani ante manam anniki meda vijayam pondalanante ikkajuna kabati devuniki manam loop padutene appamadine edirincha galugutamu మనం ఇంత వాక్యం చెప్పి ఇంత ప్రార్థన చేసి అన్ని చేసిన వాక్యాన్ని మనం లోపడకపోతే ఈయన నువ్వు ఎంత అది చేసినా అందులో ఇంకా ఏం లేనట్లేం సో మన తండ్రి మన తండ్రియే కాబట్టి యేసు ప్రభు అబ్బా ఆ తండ్రి అని అంటాం కదా మనం ఆయనని మనం వెంబడించాలి ఇంకా జీవితకాలం అంతా ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆయన వదిలేసి పారిపోదామన్నా దేవుడు శత్రువులను పంపుతావు నువ్వు ఇది అంటే ఎటు నువ్వు పరిధితో చివరికి దేవుని దగ్గరికే రావాలి ఆయన శిక్ష ఆయన దగ్గరికి రప్పించుకుంటాను కాబట్టి మనం జాగ్రత్తగా జీవించాలా మన నృత్యం ఎట్లా ఉందో మనమే ప్రశ్నించుకోవాలా మన నృత్యం లేదన్నా పాపం ఉంటే దేవుని అడగాల ఒప్పేసుకోవాలా ఇక మీద అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా నడుచుకునేలాగా మనం బ్రతకాలం కదా మరి దేవుడి చిన్న వాక్యం దేవించుకోక మనం ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకుంటాం పరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నత సర్వసృష్టికర్త సర్వాధికారుడికి వందనాలు ప్రభా జీవం కలిగిన దైవానికి వందరాలు తండ్రి దేవాయత్స ప్రభ మీరు మా అందరితో మాట్లాడినారు దాన్ని బట్టి నీకు వందనాలి నిజమే తండ్రి మా హృదయం ఏ పాటిదేనైనా మా మేము ఎట్లా నడుచుకుంటున్నాము ఎట్లా ఉంటున్నామో ప్రభా సమస్తం మీకు తెలుసు తండ్రి మీరు ఎప్పుడు మమ్మల్ని చూస్తున్నారు అయినా కాబట్టి ఏ దేవాయప్రభ జగతి పునదులు వేయక ముడుపు నుంచే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నదిగడో ప్రభా కాబట్టి ప్రభ మేము ఎట్లా జీవిస్తున్నాము మేము ఎట్లా నడుచుకుంటున్నామో సమస్తం మీకు తెలుసు తండ్రి కాబట్టి ప్రభ మా హృదయంలో మేము ఏ తప్పిదమో చేయద్దు ప్రభ స్థిరమైన మంచు మాకు అనుగ్రహించండి స్టెబిలిటీ అనేది మా అనుగ్రహించండి ప్రభా ఎందుకంటే ప్రభ మేము పాపానికి చోటు ఇవ్వదు మేము పాపంలో పడగొడుతుండీ కాబట్టి ప్రభ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు కావాలని ప్రతి దినము యొక్క ఆత్మ మేము పొందుకోవాలి కడవరి వశం చేత ప్రతి అనుగ్రహించండి ప్రభా యొక్క కడవరి వశం మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్న చివరి దినములు తండ్రి ఏ ఏ గడియా ఏ సమయం ఎట్లా ఉందో మాకు తెలియదు అయినా కాబట్టి ప్రభ మేము ఫ్యూచర్ ని చూడాలి అని అనుకుంటున్నాం ప్రభా మాకు బయలుపరచండి మాకు తెలియచండి మేము చూడాలా తండ్రి ఎందుకంటే ప్రభా మేం వారి మొర పెట్టాలనైనా మాకు సహాయపడము ప్రార్థం తండ్రి దివా మేము వెనక వీలేదు ప్రభా పరిగెత్తాలే ప్రభా నిన్ను నీ వైపు మేం చూడాలే తండ్రి మా గురి మీరే తండ్రి కాబట్టి ప్రభా మేము మీ వైపు పర పరిగెత్తాలి మీ వైపు ఏమైనా మా చేయబట్టి మమ్మల్ని నడిపించండి మా ఆటలకు మాకు గైడెన్స్ అనుగ్రహించండి ప్రభా మరుదనికి ప్రభా మీరిచ్చే గైడెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మాకు సాయం చేయండి ప్రభా దేవయసు బ్రభ మీరే మాకు టీచ్ చేయమని ప్రార్థిస్తున్నదండీ నువ్వు టీచ్ చేస్తేనే ప్రభా మేము సరిదిద్దుకోగలుగుతాం తండ్రి కాబట్టి ప్రభ మేమే పాపంలో పడకుండా ఉండేలాగా సహాయపడండి ఈ లోకం కూడా ప్రభా పాపం తండ్రి ఈ లోక పాపంలో మేము పడకూడదు ఈ లోకం వైపు మేము చూడకూడదు చూడద్దు తండీ మేం పైన వాటిని చూడాలా మేము పైన వాటిని వితకాలా మా నిజ స్వరూపంలో మేము అక్కడ చూసుకోవాలనైనా మాకు సహనపడమని ప్రార్థిస్తున్నదండి దేవాయసు ప్రభా ప్రతీది కూడా ప్రభా మా తలంపులో లెక్క రాయబడి ఉంటాయని సెలవిచ్చిన దేడో ప్రభా కాబ మా తలెంపులు ఎలాంటియో మా హృదయంలో ప్రతి తలెంపులు కూడా ప్రభా మీ లెక్క చేసుకుంటా అన్నారు ప్రభా రాసుకుంటానని అన్నారు ప్రభా కాబట్టి ప్రభా అలాంటి పాపంలో మేము పడకుండా తండ్రి మాకు సహాయం చేయండి దేవాన్ని ఎదుట నిలో పడినప్పుడు ఒక మంచి దాసులాగా ఒక మంచి దాసుడు లాగా ప్రభ మీ పేరు పొందుకలనైనా దేవా ప్రభా మమ్మల్ని చూసినప్పుడు ప్రభా మీరు చిరునవ్వు నవ్వాల ప్రభ అప్పుడే ప్రభా మాకు సంతోషము ఆనందము తండ్రి మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి ఆ కాలంలో ప్రభా నోవా ఎట్లా జీవించండినైనా నీతి మంత్రుల లాగా మేము జీవించాలి తండ్రి దేవాళ్ళ నీతి కొరకు మేము పరిగెత్తలు తండ్రి ఏసీ మాకు సహాయపడమని ప్రార్థిష్టం ఎందుకంటే ప్రభా ఈ లోకం వైపు మేము చూడకూడదు తండ్రి ఎందుకంటే ప్రభా ఈ లోకము ప్రభా అట్రాక్షన్ కలిగింది కాబట్టి ప్రభ ఈ యొక్క అట్రాక్షన్ అయిన వేలో మేము వెళ్ళకూడదు అండి అందుకే మాకు సహాయపడండి నీ వైపు మేము చూడాలి ప్రభా మా చేయవటి మమ్మల్ని నడిపించిన ప్రభా ఆనాడు ప్రభా మరి ఏమైనా వెంబడి నువ్వు పడ్డవు తండ్రి దేవా ఆయన వెంబడి నువ్వు పడినవ్వు ఈ రోజు మా కాలంలో ప్రభా మా వెంబడి మీరు పడండి తండ్రి దేవా సహాయపడమని ప్రార్థిస్తున్నదండి దేవని యొక్క ఆత్మజ్యత మాకు నడిపింపు దయచండి వచ్చిన ప్రతి బిడ్డని దీపించండి ఆశ్రయించండి నింపండి ప్రభా ఈ యొక్క పరిశుభాత్మజ్యత నడి దండి విన్న వాక్యాన్ని మారుదని ఫలింప చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మచ్యత నడిపింపు దయచేసి ఆది అంతా మీరే మాకు నీ యొక్క రాకడికి మందుని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నా భూమిలో ప్రార్థిస్తున్న తండ్రి మన ప్రభుక్రి ప్రేమ సమాధానం నడిపిచ్చిన సకల పరిస్థితులకి సదాకాలం తోడైనా నడిపించాను అందరికి ప్రైజ్